సంకీర్తన నాలుగు వందల తొంభై నాలుగు రాతిమాయలు ఇంతులు మందలించి హరిగొల్చి మనుదురుగాని అతివల చూపులే ఆయాలు దాకి జితమైన పులకల చిల్లులో ఊజుండి ప్రతిపరవశములు రాగిన మూర్చెలుసు మతిలో తప్పించుక మనుదురుగాని మెలయించే చన్నులే మించు సుండి మెరుగు మోవులే మచ్చు సుండి మరి మంచి మాటలు మాయపుటూరులుసు మరవక తప్పింటుకమనుదురుగాని బలు సంసారపు పొందు పాముతోడి పొత్తుసు వెళలేని వలపులు విషముసు ఎలమితో శ్రీవేంకటేశ్వరు మరుగుసొచ్చి మలయుతు సొలయూచు మనుదురుగానీ